ముపమష్టవం జేష్ రాజు బ్రహ్మణ స్ప ఆన స్వన్నో పాప శ్రీమహాగత సదాశివార శంకరాచార్యమస్మాచార్యపకాన్ వందే గిరు పరంపరా ు ప్రముఖోంద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదన్ బ్రహ్మ నిరాకుల్యాం హ్రహ్మ నిరాకరోత్రాకరణమస్తరాకరేష్ సదాత్మని నిరే ఉపనిషత్సు బ్రహ్మాస్ మయి సంతు తస్ఫ్యనహనం ప్రముచ్య ప్రబ్రూయా సగ్రామా పృచ్చన్ పండితో మేధావీ గంధారామేపంపద్యేత ేహ ఆచార్యవాన్ పురుషో వేద తర్య తావే చిరం యవన్న విమోక్ష్యే అంపథేహమోక్షంపత్తే కాలభేదోస్తి ఏనా అథశబ్ద ఆనంత ఆనంతర్యార్థ సథ అనే పదానికి అనంతరము తరువాత అనర్థం ఉంది సో ఇక్కడ మంత్రంలో నా యావత్ నా విమోక్ష్యే అథ సంపత్ అంటే అలా దేహము పడిపోగానే ఆ తరువాత సంపత్తిని పొందును అంటే పరమేశ్వరుల్లో విలీనమగును అని ఆ తరువాత అనే పదాన్ని వాడాలి అంటే కాలభేదం ఉండాలి కాలంలో తేడా ఉండాలి దేహం పడిపోయినప్పటికీ చూరు వెళ్లి పరమేశ్వరులో విలీనమైన దానికి మధ్యలో కాలభేదం ఉంటే సమయం కొంత పట్టింది అంటే ఇప్పుడు అభిశుద్ధానికి ఆనంతర్యము అర్థం చేస్తారు ఆనంతర్యము అనంతరము అనంతర భావ అనంతరం వచ్చేది అని అర్థం చేస్తారు కానీ ఇక్కడ అలాంటి తేడా ఏమీ లేదు అసలు జీవన్ముక్తుడైనా జీవించి ఉండగానే మోక్షం అయిపోయింది కానీ దేహం అనేది ఇంకా ఒక కారణం చేత అలా కొనసాగింది ప్రారంభకరమో క్షయం అయ్యే వరకు కొనసాగుతుంది కనుక సో అందుకోసమని ఆ దేహం పడిపోయినప్పుడు లోపుల దృష్టిలో అతను యథార్థంగా ముక్తిని చెందినట్లు దేహం పడిపోగానే గతిఫీ ఎండ్ అఫ్ దేహం ఉన్నప్పుడు కూడా ఎండ అని నేను మీకు మనం చేసా దేహం ఉన్నప్పుడు అప్పుడప్పుడు జీవభావంలోకి మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉంటుంది అని అది కూడా ఉండదు గతి పీ ఎండ్ అఫ్ దిస్ లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ అని అలాగే దానికి వ్యవస్థ కాబట్టి అథ అంటే తదా అని అర్థం అప్పుడే అనర్థం అథ శబ్దానికి ఇన్నర్థాలు ఉన్నాయి తదా దెన్ అన్నప్పుడు దెన్ అండ్ డేర్ అని ఒక అర్థం చెప్పచ్చు దెన్ ఆఫ్టర్వర్డ్స్ అని కూడా అర్థం చెప్పచ్చు ఇక్కడ దెన్ ఆఫ్టర్వర్డ్స్ అని వద్దు దెన్ అండ్ డేర్ అని అర్థం ఇప్పుడు దీని మీద ఒక పూర్వపక్షం నను తా సద్విజ్ఞానానంతరమేవ ేహపాత సత్సంపత్తి కర్మశేషవశాత్ త అప్రవృత్త ఫలాన్ని తథానుందా యథానుందా యథా ఉండకూడదు తథా ఉండాలి ఎందుకంటే ముందు ప్రారంభంలో యథా ఉంది కదండి నేను యథానుంది కదా తథా ఉండాలి కాదు తమా పెట్టి మళ్ళీ యథ ఇచ్చాడు ఆ మళ్ళీ యథ అది రాంగే యథ అని మీరు మార్చి తథాను మీరు మార్చుకోవచ్చు నంది సంగతే కథితి సో అన్నాము తథ అప్రవృత్త ఫలాన్ని అప్రవృత్త ఫలాన్ని ప్రవృత్త ఫలాన్ని అని విధిలో ఉంది కదా అప్రవృత్తఫలా అప్రవృత్తఫలా అంటే అర్థాన్ని బట్టి చూస్తే కూడా యథా తోడో రాజ్యానోత్పత్తే జన్మాంతరసంచ కర్మాణీ సంతీతి తత్ఫలభోగాథం పతిస్ శరీరే శరీరాంతర మారధల్యం ఇప్పుడు నన్ను అంటే ఒక పూర్వపక్షం ఇప్పుడు సద్విజ్ఞానం వీరికి కలిగింది నేను సద్రూపుడను నా స్వరూపము దేశకాల పరిచ్ఛేదములు లేని సత్ అని వీడు తెలుసుకున్నాడు విజ్ఞానం కలిగింది ఇప్పుడు విజ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది మనం అనుకుంటాం ఫిజికల్గా ఏదో అవ్వాలి మోక్షం కోసం అనుకుంటాం ఫిజికల్గా ఏమీ ఒకలా విజ్ఞానం వల్లనే మోక్షం ఇప్పుడు ఒక చోట ఇప్పుడు ఇంట్లో ఉన్నాడనుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాడు అనుకోండి దానికి కారణం ఏంటి తలుపులను గోళ్ళు వీళ్ళు పర్చేసుకుంటే అందుకోసం వెళ్ళలేకపోతున్నాడనా దానికి కారణం ఏంటంటే ఆ ఇంటి మీద వీలు ఉండే ఆసక్తి మీద వీలు వెళ్ళాలి ఆసక్తి ఎక్కడి నేను ఈ దేహమే నేను అక్కడి నుంచి వస్తున్న ఆసక్తి దేహము నేనైతే ఈ దేహానికి రక్షణ కలిగించడానికి ఒక ఇల్లు ఉండాలి దేహం నేనైతే దేహముతో సంబద్ధమైనది నాది అవుతుంది కాబట్టి వీడు నేను నాది అనే వ్యామోహంలో పడిపోతాడు ఆ నేను నాది అనే వ్యామోహం వీళ్ళు బంధిస్తుంది కానీ ఇల్లు వాసిలి బంధించాడు నేను నాది అనే వ్యామోహం ఎక్కడ ఉంటుంది బయట ఉంటుందా లోపల ఉంటుందా లోపలే ఉంటుంది ఏదైతే సంసారం చిత్తం అనేందు ఉంటుంది కాబట్టి చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ కాబట్టి సంసారాన్ని త్యాగం చేయాలంటే చిత్త చిత్తంలో ఉండే వ్యామోహాన్ని వాసన మీద చేయాలి కానీ అంతేగాని బయట ఉండి త్యాగం చేయాల్సింది నేను లేదు సో బయట ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్ ఇటు ఇక అందరితో శిక్షణం చేంజెస్ మన త్యాగంతో మనం పెట్టుకోవడం తోటి సంబంధం ఉండద్దు ఎనీవే సో జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది అది నేను చెప్పదలుచుకున్నాను ఈ వాసనలు ఇవన్నీ నాకేమీ సంబంధం లేదు ఇవి నేను నా ఎందు అనవసరంగా నేను విక్రమించుకున్నాను వీటిని వీటితో నాకు సంబంధం లేదు అని వీడు వాసనా బంధం నుండి ఆ వాసనలలోనే పంజరం నుండి బయటపడాలి నేను నాది అనే అభిమానం నుంచి బయటపడాలి అప్పుడు ఫ్రీడమ్ వచ్చేస్తుంది సో అప్పుడు సద్్రూపుడుగా మిగిలిపోతాడు ఆ సద్విజ్ఞానానంతరమేవ వీడికి వీడికి మోక్షం వచ్చేస్తుంది వెంటనే దేహపాతం అవుతుందా అవదా సత్వ సర్వవ్యాపకమైన సత్తులో వీడు విలీనం అయిపోతాడు కదా సత్సంపత్తి అయిపోతుంది కదా సత్సంపత్తి అవగానే దేహపాతం వెంటనే దేహపాతం అంటే దేహము పడిపోవుతా వెంటనే అవుతుందా అవదా దు ఇప్పుడు కర్మ దగ్గర పరిస్థితి మీకు తెలుసు యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం రాదు నిజానికి యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం వచ్చే పక్షంలో ఎవరు యజ్ఞం చేయండి ఎందుకంటే ఎందుకంటే యజ్ఞం చేసి ఇక్కడ ఉన్నదాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది ఆ స్వర్గం కోసం కాబట్టి ఎవరూ యజ్ఞం చేయడం దిఫ్ ఫర్ ఇట్ ఇస్ గుడ్ బట్ చేసిన వెంటనే స్వర్గం రాకపోవడం ఇట్ ఈస్ గుడ్ సో అలాగే వీడు ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే చచ్చిపోతాడు అనే పరిస్థితి ఉన్నట్లయితే ఎవ్వరూ ఆత్మజ్ఞానానికి పోడు కానీ మరి మోక్షం అంటే చచ్చిపోయే ముందు డాక్టర్ని అడిగి ఎమయ డాక్టర్ గారు ఇంక నేను ఖాయంగా చచ్చిపోతాను అంటే ఎస్ యు యూ హ్యావ్ అవర్స్ టు డై అంటే అప్పుడు పిలిపించడం తత్వదానం గారు పిలిపించలే అప్పుడు పిలిపించి తప్పవలసి అప్పుడు బోధించుకుంటారు కానీ అంతవరకు ఎవరూ బోధించమరు అప్పుడు కూడా డౌట్ఫుల్ గానే ఉంటారు ఎందుకంటే మీరే ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి చచ్చిపోతే అలా జరగదు ఎందుకు అలా జరగదు అంటే పైన ఏం చెప్పారు ప్రారబ్ధ కర్మ అనేది ఒకటి ఉంటుంది ప్రారబ్ధ కర్మ అంటే ఏదో ఏదో ఓవరాల్ గా ఏదో ఉంది ఒక కర్మ అది ప్రారంభ కర్మ అని కాదు కదా ఇలాంటి కర్మ అంటే ఈ దేహమును ఆరంభించిన కర్మ ఈ దేహమును ఆరంభించిన కర్మ ఉన్నది ఆ కర్మ క్షయమైనప్పుడే ఈ దేహం పడిపోతుంది అంతవరకు ఈ దేహంతో సంబంధం ఆత్మజ్ఞానికి ఉండదు అని ఉన్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఆత్మజ్ఞానే విలుది ఎలా ఉంది తర్వాత దీంట్లో ఇంకొక సమస్య కూడా ఉంది అది కూడా రాబోతోంది చెప్తారు ఆయనే చెప్తారు కాబట్టి దేహపాతము జరగటం అన్నదానికి కారణం ఏం చెప్పామో ప్రారంభ కర్మ కొనసాగుతుంది కనుక దేహపాతము జరగదు ప్రారంభ కర్మ ఎంత క్షయమైపోతుంది అనుభవం చేయటం క్షయమైపోతుంది అనుభవిస్తుంటే క్షయమైపోతుంది అది క్షయం అయిపోయిన దేహపాతం అయిపోతుంది అప్పుడు అల్టిమేట్ గా సత్సంపత్తి అని మనం చెప్పాం దీని మీద అనుక మీరు చెప్పారు దీని మీద పూర్వపక్షం ఏంటంటే వీడికి ప్రారబ్ధ కర్మ అక్కడే కాదుగా ఉంటా ప్రారబ్ధ కర్మ అంటే పూర్వజన్మలలో జన్మజన్మాంతరములలో సంపాదించుకున్న కర్మలలో ఏవైతే పరిపక్వమై ఈ దేహాన్ని వీడికిచ్చేయో ఆ పార్థకర్మకి ప్రారంభ కర్మ అనిపేరు ఆ పార్థకర్మం తీసి పక్కన పెడితే నీకు ఇంకా ఉంది కదా ఇప్పుడు నీ జేబులో వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి బ్యాంకులోకి వెళ్ళొచ్చారు నీ జేబులో వెయ్యి రూపాయలు ఉన్నాయి అంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం మీరు ఆరంభించారు ప్రారంభ అది మూడు రోజుల దాకా వచ్చింది ఈ వెయ్యి రూపాయలు తీసేటంటే ఇంకా బ్యాంకులో ఏమీ లేదండి కాదు బ్యాంకులో ఉంది ఫిక్స్డ్ డిపాజిట్స్ కర్మలు అంటారు కర్మ అంటే సంచిత కర్మ అంటే సంచితం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడో వాడతారు కూడా ధనం సంచే కర్మ అంటే హిందీలు వాడతారు అంతే అంటే పోగేటోన కాబట్టి దేహాన్ని ఆరంభించిన కర్మల సముదాయం లేకపోయింది అది దేహాన్ని ఆరంభించింది అది అనుభవించేట క్షయం అవుతుంది అది క్షయమైనప్పుడు దేహం పడిపోతుంది కానీ ఆ ప్రారంభ కర్మ సముదాయం ఏదైతే కలదో అది ముద్ద ఆ ముద్ద ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఇంకా చాలా ఉంది దాని నాకేమిటి అది ఉంది కదా అదే అంటున్నారు అప్రవృత్త ఫలాన్ని ఇప్పుడు ప్రారబ్ధ ఫలానికి ఫలానికి ప్రారంభ ఫలం ఇది ప్రారంభ కర్మ యొక్క ఫలం దీనికి దీని కాంట్రాక్ట్ గా సత్రవృత్త అంటే ప్రారంభం కాని కర్మల ఫలం ఆ కర్మఫలాలన్నీ అలా దా అక్కడ అలా సిక్స్డ్ అయి ఉంటాయి తర్వాత జ్ఞానము పుట్టిన తరువాత వీడికి కర్మల మాట అలా జ్ఞానం పుట్టడానికి ముందు ఆత్మజ్ఞానం కలగడానికి ముందు జ్ఞానోత్పత్తి స్త్ర్రా వీడి కూడా మిగతా వాడకంలాగా కర్త భోక్త వీడు ఈ జన్మలో కూడా అనేక కర్మలను పోగేసేట్టు ఈ జన్మ దిగినవడానికి ముందు కూడా వీర్ వసే ఫిక్స్డ్ డిపాజిట్ అవుట్ ఆఫ్ విచ్ సర్టన్ అమౌంట్ స్టార్ట్ దిస్ బర్త్ ఫిక్స్డ్ డిపాజిట్ కి ఈ జన్మలో చేసిన కర్మలు యాడ్ అవుతాయి దానికి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కి సో అవన్నీ ఉన్నాయి అవి అప్రవృత్త ఫలాన్ని అది ఫలాన్ని ఇవ్వలేదు ఇప్పుడు అవి ఫలాన్ని ఇవ్వాలి ఈ జన్మలో పోగేసుకున్న కర్మలు జ్ఞానం పుట్టడానికి ముందు ఇక్కడ రెండు రకాల జ్ఞానోత్పత్తి ప్రాక్ అప్రవృత్త జ్ఞానోత్పత్తికి ముందు సంపాదించినవి ఇంకా ఫలాన్ని ఇవ్వనివి తర్వాత జన్మాంతర సంచితాన్ని చెప్పి కర్మాన్ని పూర్వజన్మలలో సంచితములైన కర్మలు ప్రారంభ కర్మలు కూడా పూర్వజన్మల నుంచే వచ్చాయి కానీ ఆ ప్రారంభ కర్మల సంచిత కర్మలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కర్మలు ఉన్నాయి అంటే పుట్టిన లక్ష్యాలు పూర్వజన్మ జన్మజన్మాంతరముల సంచిత కర్మలు ఈ జన్మలో జ్ఞానం పుట్టి వరకు పోగేసిన కర్మలు ఇవన్నీ ఉన్నాయి సో జ్ఞానం పుట్టక ముందు వీడు పరిచన్న జీవుడు ఎవరి దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నాడు జ్ఞానం కలిగింది ఇప్పుడు వెయ్యి రూపాయలు అప్పు తీర్చాలక్కర్లేదా ఇలాగంటే అంటే సో కాబట్టి కర్మలు ఉన్నాయి వారిదే తర్వాత ఆత్మజ్ఞాని కాకముందు ఏదో కొన్ని సంబంధాలు ఉంటాయి అవి ఆత్మజ్ఞానం అయిన తర్వాత ఉంటాయా ఉండవా అంటే ఇలాగంటే సో ఈ జ్ఞానోత్పత్తికి పూర్వముందు సంచేతమైన కర్మలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కర్మాన్ని సంతి వీటి ఫలం చూపించాలి ప్రారంధకర్మ ఉంది ఇంకా పూర్తి అవ్వలేదు అంతేకనే ఫలం చూపిస్తోంది అన్న ఒప్పుకున్నావు కదా అదే బేసిస్ మీద యథా అది తదే విధంగా ఈ కర్మలన్నీ ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ఫలాన్ని ఇవ్వాలి కాబట్టి ప్రారంధ కర్మలో మిగిలిన భాగం ఫలమును ఇచ్చుట కొరకై ఈ జన్మ ఎలాగైతే కొనసాగుతోందో అదే విధంగా ఇంకా ఫలమును ఇవ్వని సంగీత కర్మల ఫలము ఇవ్వడం కోసం ఇంకో జన్మ వస్తుంది తత్ఫలోపభోగా ఆ సంచిత కర్మల యొక్క ఫలము అనుభవించట కొరకు శరీరాంతరం ఆర్గవ్యం శరీరం ఉంటే కానీ భోగం ఉండదు స్థూలదేహం ఉన్నప్పుడే భోగం ఉంటుంది స్థూలదేహం లేకుండగా భోగం ఉండదు ఈ శాస్త్రము యొక్క నిర్ణయాలు కొన్ని ఆ నిర్ణయాలకు విరుద్ధంగా మనం మాట్లాడకూడదు నేను ఇష్టపడిన నా లక్షణం అదే నువ్వు శాస్త్ర నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడితో వెళ్ళిపోవాలంటే శాస్త్ర నిర్ణయం ఏంటంటే స్థూలదేహము ఉన్నప్పుడు మాత్రమే భోగము సంభవము సూక్ష్మదేహంలో ఈ కర్మలన్నీ కూడా వాసనారూపంగా ఉంటాయి ఆ కర్మలు ఫలాన్ని ఇవ్వాలి అంటే స్థూలదేహము ఉండాలి స్థూలదేహం ఉన్నప్పుడే మీకు కర్మల యొక్క ఫలము అనుభవానికి వస్తుంది కాబట్టి మీరు ఒక రాక్షసు ఉంది ఓ బ్రహ్మరాక్షసు ఉంది ఒక విశాఖ ఉంది అది దుఃఖపడుతోందని మీరు అన్నాడానికి వీలు లేదు అలాగంటే కబుర్లు చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఇది క్షేత్రం క్షేత్రం ఉండాలి క్షేత్రం ఉన్నప్పుడే భోగానుభవం క్షేత్రం అంటే స్థలదేహం కాబట్టి బీజం అంటే మీకు ఉండాలి ఆ బీజం నుంచి మొక్క రావాలి అప్పుడు ఆ మొక్కకే మీకు కళ్ళు తలన్నీ వస్తాయి కాబట్టి ఇంకా సూక్ష్మదేహి అయి ఉన్నాడు వాడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని యూ కనాట్ షేల్ దిస్ థింగ్స్ ఇవన్నీ ఇమాజినేషన్ లో పడిపోతాయి కాబట్టి స్థూల దేహం రావాల్సిందే అలాగే ఇంకొకటే వాడు వాడు ఆయు ఇంకొకటే దిస్ ఈ నాట్ అక్సెప్టబుల్ ఇది శాస్త్ర ఏమిటి ఇక్కడ మనం ఏం చదువుతున్నాం మనం చదివేదానికి మనం ఈ పుస్తకం మూసేసిన తర్వాత మాట్లాడేదానికి విరోధం ఉండకూడదు మనం చదువుతున్నది ఏంటి ప్రారబ్ధ కర్మ క్షయమయ్యే వరకు దేహం పడిపోదు ఆత్మజ్ఞానికి కూడా ఆత్మజ్ఞానికి దేహ సంబంధం ఏనాడైతే ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందేదో అక్కడే పోయింది దేహ సంబంధం కానీ అయినా కూడా గడిపోద్దు ఎందుకంటే ఆ ప్రారంభ కర్మ వేగం ఉంది కాబట్టి బస్ తీరియ ఎక్సెప్షన్స్ ఉండవు ఎందుకంటే యూనివర్సల్ లాస్ట్ ఎక్సెప్షన్స్ ఉండవు ఇప్పుడు రోడ్డుకు కుడివైపున నడవగలనే ఎక్సెప్షన్ ఉంటుంది ఇంకో ఊరంటే మారుతుంది అది కానీ కర్మక్షయమైనప్పుడు దేహము గడిపోవడం దీనికి ఎక్సెప్షన్ ఉండదు కాబట్టి యాక్సిడెంట్లు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా మీరు అలాగే దాన్ని అలాగ మీరు డివైడ్ చేయడం కాదు అన్ని ఆల్ కమాండర్ బ్లాంకెట్ రూ అంటే అన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి పడిపోతే ఆరోగ్యకర్మ క్షయం దేహం పడిపోతుంది పడిపోతుంది కాబట్టి దేర్ ఫాల్ ఇంకా ఫాల్స్ అన్నది ఇన్సిడెంట్ అంటే కాబట్టి దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఉంటుంది కాబట్టి ఆయుర్దాయం పొడిగించడం కోసం మీరు అసత్తు చేయడానికి అవసరం అయితే మరి అటువంటి అఫర్త్ ఎందుకు చేయడము అంటే ఆ పేరు చెప్పి మీరు ఏదో పుణ్యకర్మ చేస్తే ఆ పుణ్యం మీకు నెక్స్ట్ జన్మలో ఉపకరిస్తుంది ఈ జన్మలోనూ ఇంకో రకంగా ఉపకరించు అంతేగాని ఆయుర్దాయాన్ని పొడిగించడం అన్నది కుదరదు ఎందుకని ఆరధ్యకర్మది అది ఒక సెట్ ఆఫ్ కర్మస్ ఈ ఆ కర్మలో క్షయం అయిపోయిన తర్వాత ఆ దేహం పడుతుంది కాబట్టి ఆయుర్దాయాన్ని పొత్తి చేయటమూ కుదరదు పొడిగించటము కుదరదు ఆత్మజ్ఞాన విషయంలో ఆయుర్దాయాన్ని పొత్తి కుదరదు అదే విధంగా ఆయుర్దాయాన్ని పొడుగు కూడా కుదరదు ఎందుకంటే ప్రారంభ కర్మానది ఫిక్స్ అయిపోయి ఉన్నది ఇట్ ఈస్ అల్రెడీ అన్ ఇట్ కెనాట్ దిప్రాయం అలాగంత దానికి అలాంటి దృష్టాంతం చెప్పబోతున్నాం నేను ఎందుకు ముందు చెప్పడం ఆగాను ఆయనే ఇస్తారు కూడా తెలియదు కాబట్టి ఇసో ప్రారంభ కర్మలు ఏవైతే తన ఫలాన్ని ఇచ్చి తీరుతుందని నువ్వు అన్నావో సంచిత కర్మలు కూడా అదేవిధంగా ఫలాన్ని ఇచ్చి కాబట్టి ఈ ఆత్మజ్ఞానికి కూడా సంచిత కర్మలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ సంచిత కర్మల కోసం ఇంకొక జన్మ రావాల్సిందే ఓకే వచ్చిందనుకో అప్పుడే ఇదంతా ఊరవచ్చు అందాము ఉత్పన్నేట జ్ఞానే యావజ్జీవం విహితాను ప్రతిషిద్ధాని వా కర్మాణి శరీరాంతరథవ్యం తర్వాత ఇప్పుడు ఈ రెండు కర్మాలు చూశాడు మనం ఈ దృష్టి మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి ప్రారంభ కర్మ రెండు సంచిత కర్మలు ఇప్పుడు ఎదురు ఎదుర్ నుంచి వస్తున్నాడు ఇప్పుడు ఇంకో కర్మ పట్టుకొస్తున్నాడు భాష్యకం ఇంకో కర్మని పిక్చర్లోకి తీసుకొస్తున్నాడు దీనికి పేరు ఉంది ఆగామి కర్మ అంటారు ఆ అక్కడ వాడలేదు బట్ ప్రతీష్ వార్టీ ఉత్పన్నమైతే జ్ఞానే సరే నీకు దేహం జ్ఞానం పుట్టిందండి జ్ఞానం పుట్టిన వెంటనే చచ్చిపోలేదు కదా ఈ ప్రారంభ కర్మ ప్రభావం చేతి జీవిస్తున్నాడు కదా జీవించేటంటే ఎంతకాలం జీవించినా ఒకేలా జీవించినా పది ఏళ్ళు జీవించినా యాభై ఏళ్ళు జీవించినా యావత్ జీవం ఎంతకాలం జీవిస్తాడో అంతకాలము కర్మాన్ని తర్వాత కర్మలు చేస్తున్నాడు జీవించదా కర్మలు చేయటం జీవ ప్రాణధారణే ప్రాణం ఉంది అంటే కర్మలు చేస్తూనే ఉంటాం ఇది ఎలక్ట్రిసిటీ వస్తాయి ఎలక్ట్రిసిటీని మీరు స్టోర్ చేసుకోవడం కుదరదు డబ్బాలో పెట్టుకుని లోపల పెట్టుకోవడం కుదరదు ఎలక్ట్రిసిటీ అలాగే ఉంది అంటే ఏదో ఒకటి మీరు అలా ఖర్చు చేస్తూనే ఉండాలి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి భద్రం చేసుకునేది ఉండదు దానికి స్టోరీ స్టోర్ బ్యాటరీ ఆఫ్ స్టోరింగ్ బ్యాటరీ ఈజ్ ఎలక్ట్రిసిటీ స్టోర్డ్ ఆ కెమికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటారు కాబట్టి మీరు బ్యాటరీ మీరు వాడేశారనుకోండి ఏమవుతుంది బ్యాటరీలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఎలక్ట్రిసిటీ కింద వచ్చేస్తుంది ఏ ఎనర్జీ వస్తుంది ఎలక్ట్రిసిటీ కింద కెమికల్ ఎనర్జీ వస్తుంది సో ఆ కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ రావడం అనే ప్రాసెస్ రివర్స్ చేస్తారు ఛార్జింగ్ ఆఫ్ ది బ్యాటరీ అంటే అది అంటే ఎలక్ట్రిసిటీ దాంట్లో ప్రవేశపెడితే అది కెమికల్ ఎనర్జీ కింద మారుతుంది కెమికల్ ఎనర్జీగా మారితే స్టోర్ చేస్తుంది అంతేగాని ఎలక్ట్రిసిటీగా ఉన్నప్పుడు ఇంకా స్టోర్ చేసుకునే ప్రసక్తి లేదు ప్రాణం అలాంటిది ప్రాణం ఉంది అంటే యాక్టివిటీ ఉండి తీరాలి దర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు దాట్ కాబట్టి వీడు యావత్ జీవం బతుకున్నంత కాలం ఏవో కర్మలను చేస్తూనే ఉంటాడు మంచి చేస్తాడు అప్పుడప్పుడు చెడ్డలు కూడా చేస్తాడు కర్మలంటూ చేయడం ప్రారంభిస్తే ఎవడైనా సరే కర్మలంటూ చేయడం ప్రారంభిస్తే నిహితాలు చేస్తాడు ప్రతిషిద్దాలు చేస్తాడు మంచివి చేస్తాడు చెడు చేస్తాడు ఏదో అవుతుంది ఏదో చెడు కర్మ అవుతుంది వీడి ద్వారా ఏదో అవుతుంది సంథింగ్ హ్యాపన్ ఎలా అవుతుందంటే ఇది కన్నా ఇప్పుడు నేను పురుగును చూసాను కాలు ఎత్తి వేయబోయి పురుగును చూశాను పురుగును చూసి కాలు ఆపేద్దాం అనుకున్నా ఎందుకంటే దాని మీద వేయటం ఎందుకంటే ఆపేద్దాం అనుకున్నా చెప్పు కింద చిన్న పురుగును ఆపేద్దాం అనుకున్నా అనుకున్నాను కానీ ఐ కుడ్ నాట్ ఇంప్లిమెంట్ ఫోర్ ఆ చెప్పు కాలు పడిపోయింది దాని కింద పురుగు నలిగిపోయింది అయ్యో బాధపడ్డానికి ఏం బాధపడితే ఆధారా కర్మ అయిపోయింది సో ఒకప్పుడు ప్రతిశుద్ధ కర్మలు కూడా అవుతాయి విహిత కర్మలు చేస్తాడు ఏదో పూజా పురస్కారం అంటాడు దేవుడు అంటాడు దెయ్యం అంటాడు ఏదో దండాలన్నీ పెడతాడు ఏదో చేస్తూ ఉంటాడు కదా ఈ వీటన్నిటికీ కర్మాన్ని తరువచ్చేవా మరి కర్మలన్నీ వస్తాయి ఆగామి కర్మలు ఆగామి అంటే ఎక్కడి నుంచి ఆగామి జ్ఞానితో ఉంటుంది ఆగామి జ్ఞానం వచ్చిన తరువాత చచ్చిపోయే వరకు చేసే కర్మలు ఆగామి కర్మలు ఉంటాయి ఈ ఆగామి కర్మలలో పుణ్యభాగం ఎక్కువ ఉంటుంది పాపం ఉంటుంది ఆ ఫలాన్ని కూడా వీడ అవశ్యంగా అనుభవించాలి ఎలాగైతే ప్రారంభ కర్మ అవశ్యం అనుభవించటం కోసం దేహం కొనసాగిందో అదేవిధంగా జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా ఇది కూడా జ్ఞానం వచ్చిన తర్వాత ఉన్న కర్మలే కనుక ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ ఈ ఆగామి కర్మలు కూడా ఈయన తప్పకుండా అనుభవించి చేరాలి కాబట్టి ఇంకో శరీరం అవసరం కాబట్టి ప్రారంధ కర్మ క్షయం ఈ దేహంతో అయిపోతుంది సంచిత కర్మలు ఆగామి కర్మల కోసం ఇంకో దేహం కావాలి ఎవరికీ జ్ఞానికి ఇంకో దేహం రావాలి అజ్ఞాని గురించి ఇష్యూ ఏముంది ఎలాగే వస్తుంది జ్ఞానికి ఇంకో దేహం రావాలి తర్వాత తటశ్చ కర్మాణి తటశ్శరీరాంతరమితి జ్ఞానాన సత్యం కర్మణాం ఫలవత్వాత్ని ఇంకో జన్మ వచ్చింది అనుకో పెనల్టీనే జన్మే ఈ జన్మలో జ్ఞానం కలిగింది ఈ పెనల్టీనేటి ఇంకో జన్మొచ్చి అక్కడ తర్వాత ఈ కర్మలు ఈ సంచితానం అగామి అన్న వచ్చేసారా ఇవన్నీ అక్కడ అనుభవానికి వచ్చేస్తాయి అక్కడతో అకౌంట్ క్లీన్ అయిపోతుంది జీరో అయిపోతుంది అకౌంట్ కాబట్టి అప్పుడు మోక్షం ఇంకో జన్మ అయిన తర్వాత అప్పుడు మోక్షం వచ్చేస్తుంది అన్నానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఇంకో జన్మ వస్తే మళ్ళీ ఆ జన్మలో కర్మలు ఉంటాయి తటస్థ కర్మ అని తరీరాంతరం మళ్ళీ ఆ కోసం ఇంకో శరీరం ఉంటుంది తర్వాత ఇప్పుడున్న అగామి కర్మలన్నీ ఖర్చవపోవచ్చు కొన్ని నిధులు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ఆగామి కర్మలు మరో జన్మలోకి సంకిత సంకితం అవుతాయండి వడ్డీ వస్తూ ఉంటుంది ఆ వడ్డీని శిక్షించుకోవట్లేదు పూర్వం సహాయత అనే శిక్షణ ఉంది సహాయత దాని పేరు వచ్చే మీరు మందికి తెలిసి ఉండకపోవచ్చు ఉండేది సో ఆ మీరు చేత హెడ్ క్వార్టర్స్ ఈ సహాయత శిక్షణ నాకు తెలిసింది వ్యక్తులు అటు జగతరావు గారు రాయలెండీ ఆయనకి అప్పట్లో యాభై పెద్ద సొమ్ము ఆయనకి యాభై వేల రూపాయలు ఎక్కువ వచ్చింది ఏదో ఆయనకి రావాల్సిన ప్రమోషన్ మూడేళ్ళో నాలుగేళ్ళు డిలే అయితే ఏదో మొత్తానికి ఇచ్చారో దానిలో ఎరియర్స్ ఇదేది యాభై వేలు వచ్చింది వీడి సహాయక వాడు నువ్వు యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే ఇచ్చే వడ్డీ ఇంకా ఇంత వడ్డీ ఎవరిలో ఎవరన్నా తెచ్చుకుని ఆ యాభై వేలు నెలకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో నెల వినోసే ఆ డబ్బులు తెచ్చుకున్న కోసం ఆఫీసుకు వెళ్ళాను నేను ఎరుగుతుంటాను ఆఫీస్కి వెళ్తే నెల వేపటికి ఆరు వందల రూపాయలు అంతా వడ్డీ వస్తుందండి ఆరు వందలు మీరు చేతికి ఇవ్వాలి కదా మాడ అన్నాడు ఈ ఆరు వందలు మీరు తీసేసుకోండి ఇచ్చేస్తాను ఇందులో ఆరు వందలు ఆరు వందలు చెడు అమౌంట్ ఇక నేను ఇవన్న నవ్వుకి అమౌంట్ దోస్ దోస్ వెరీ వాల్యూబుల్ అమౌంట్ ఆరు వందలు వెయ్యో వాట్ ఎవరు వడ్డీ ఇదిగో ఇదిగో తీసేసుకోండి టేక్ ఈ ఒక ప్రపోజల్ ఏంటి ప్రపోజల్ ఏంటి అంటే ఇవాళ మేము ఒక చిట్టు స్టార్ట్ చేస్తాం ఈ రోజే స్టార్ట్ ఆ చిట్టుకి మీరు పే చేయాల్సింది కొత్త మీరు జాయిన్ అవ్వాలంటే నెలకొంత పే చేయాలి కదా మీరేం పే చేయక్కర్లేకుండా మీ పేరు నేను నమోదు చేసేసుకుంటా అదేలాగా అంటే ఈ వడ్డీ అటు ట్రాన్స్ఫర్ అంటే అంటే అని చెప్పాడు నువ్వు ఏమీ డబ్బు పే చేయక్కర్లేకుండా మీకు ఒక చిట్ వస్తుంది మీ ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే ఉంటుంది ఏమీ డబ్బు పే చేయక్కర్లేకుండా ఇంకొక చిట్ వస్తుంది అని చెప్పి చెప్తే ఈ నలి సో పుస్తకం ఇచ్చేసాడు అది చూస్తూ సంతోషించడం ప్రారంభించింది సో ఆ రకంగా వితిన్ సిక్స్ మంత్స్ అది క్లోజ్ అయిపోయింది సహాయతాలు వస్తాయి నిస్సహాయ స్థితిలో పడిపోయింది ఈ అయ్యే కాకపోతే ఒక్క నెల కూడా వడ్డీ చెప్పింది ఒక్క ఇచ్చి పంపించాడు వాడు ఇంత లో ఒక్క నెల వడ్డీ సంతోషంగా ఉండేది కాదు అది కూడా లేదు అంతా తర్వాత ఫైవ్ సమస్యలు కాలేదు సో ఈ రకంగా ఈ ఇంకొక జన్మ వచ్చిందంటే అక్కడితో ఆ జన్మలో క్షయం అయిపోతుందని నేను అనుకోండి అక్కడ చేసే కర్మలు మళ్ళీ సిద్ధిపోయితే విడిపోతాయి అలా ఎలా ఓడిపోతాయితే అలా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అసలు శరీర ఈ శరీరం నుంచి ఇంకో శరీరం అక్కడి నుంచి మరో శరీరం అక్కడి నుంచి మరో శరీరం అలా అయిపోతుంది తప్పిస్తే నేను ఒకరిని అడిగాను ఇలాంటి ప్రొపోజల్ నాకు పెడితే నేను ఒకరిని అడిగాను ఏమైనా అడిగాను అంటే మరి ఆ చిట్ నుంచి వచ్చి డబ్బులు ఉంటాయి కదా వా కూడా నిమిరా చేపెట్టుకుని దాని నుంచి వచ్చి వడ్డీతో మరో చిట్ స్టార్ట్ చేయడం కుదురుతున్నాను అడిగి అడిగితే కుదురుతున్నాను అది వెళ్ళి దాకా చాలా బుద్ధిమంతుడిది కాసిన విధాడుగా నేను చెప్పని చేశాను చిట్ నాకు పడి ది వర్డ్ చిట్ ఈస్ జస్ట్ నాట్ యాక్సెప్టబుల్ టూ నండి అంటే చాలా మంది అన్నారు మేస్టర్ మీకు ఎకనామిక్ సెన్స్ లేదన్నా అంటే నేనున్నాను ఐ డిగ్రీ విట్ అండి ఐ టూ థింగ్స్ ఐ డి నాట్ టచ్ ఇన్ లైఫ్ స్టైల్ ఏంటంటే చిక్ ఒకటి ఇన్స్టాల్మెంట్ ఒకటి ఈ రెండు అసలు ముట్టుకోలేదండి డబ్బులు ఉంటే కొనుక్కోవడం అంతేగాని ఇన్స్టాల్మెంట్లో కొన్ని పనే లేదు అసలు ఎందుకంటే ఫ్రిడ్జ్ రెఫ్రిజిరేటర్ మీరు ఇన్స్టాల్మెంట్లో కొన్నారనుకోండి డబ్బులు ఇచ్చుకుంటే ఐదు వేలు కడతారు మీరు ఇన్స్టాల్మెంట్లో కొంటే ఆ కట్టి సొమ్ము పన్నెండు వేలు కట్టినా కూడా మీరు ఆశ్చర్యపడలేదు ఏమైనా అర్థం ఉందా ఎందుకంటే వైఫూ బ్యూ ఫెయిల్ అయితే ఇప్పుడు రెఫ్రిజిరేటర్లు అయితే నష్టమే వచ్చింది కొండలో పోస్తూ నీళ్ళు తగ్గచ్చు కదా ఎప్పటికప్పుడు కోట్లు తాజాగా కొనుక్కోవచ్చు ఎప్పటికప్పుడు పళ్ళు తాజాగా కొనుక్కోవచ్చు అంతా తాజాగా తిగట్టుకోవచ్చు రెఫ్రిజిరేటర్లు అయితే రోజులు గడవ అనే శిలాసెస్యే కానీ డబ్బులు ఉంటే కొనుక్కోకస్తారు ఈ రెండు అసలు జరగాలి అన్ని ఇవ్వలేదు బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఎకనామిక్ సెన్స్ అని అన్నారు కొంతమంది మిత్రులు మీకు మీరు ఏదో మూర్ఖంగా ఆలోచిస్తున్నారు కానీ తెలిసి అసలు కాదని అన్నారు ఫుడ్ బీట్ ఈ విధంగా అలాగే ఇక్కడ వచ్చి వడ్డీ అక్కడ పైలకి పోతుంది మళ్ళీ ఇంకో సిక్స్డ్ డిపాజిట్ డెవలప్ అవుతుంది అలాగే అయిపోతుంది వీరికి తపస్వ కర్మాన్ని తపశ్శరీరాంతరం ఇది ఇంకా అసలు జన్మ జన్మరాహిత్యం ఈ జ్ఞానం వల్ల జన్మరాహిత్యం అనేది కాదు ఈ జ్ఞానం కాబట్టి కర్మలే ఫలాన్ని ఉంటాయి జ్ఞానం వల్ల ఏ ఫలం ఉండదు అనే పూర్వపక్షం కర్మణాంతరం చాలా గొప్ప పూర్వపక్షం ఇంకా క్షీయంతే కర్మాణ త్రాప్తిసమకాల జ్ఞాన సత్సంపత్తిహేతు మోక్షరీర అథవా అలా కాకుండా జ్ఞానవత క్షీయంతే కర్మాణ జ్ఞానికి కర్మలు క్షీణం అయిపోతాయి నశించిపోతాయి అని నువ్వు చెప్పావు అనుకో అప్పుడు ప్రారంభ కర్మలు కూడా నశించిపోతాయి సంగీత కర్మలో అగామి కర్మలో నశించినట్టుగానే ఇంకా ఆగామి కర్మలే మాటలు తీసుకురాజ్ఞ అగామి కర్మ సంగీత కర్మలు నశించిపోతాయని అంటున్నావు ప్రారంభ కర్మ కూడా నశించిపోతున్నాయి డికాజింగ్ ఈజ్ కర్మ ఎవరికి ఈజ్ కర్మ క్షీఎంతే కర్మ అని జ్ఞానేనా అని అంటావు కాబట్టి దాని అర్థం ఏమిటి జ్ఞానం కలగ్గానే వీడు జ్ఞానము సత్సంపత్తికి హేతు అవుతుంది కనుక వీడు శక్తిలో విలీనం అయిపోయి మోక్షం వచ్చేస్తుంది వీడి గ్రంథనే అంటే కర్మలు ఉండదు ఇంకా శరీర పాపస్ శరీరం పడిపోతుంది చచ్చిపోతాడు మరపక్షం ఓకే వాడు జ్ఞానికి శరీరాభిమానం లేదు కాబట్టి జ్ఞానం పొందేసి వెంటనే చచ్చిపోతాడు అంగీకరిద్దాం అంటే నో త ఆచార్య భావ భావ ఇది పురుషో వేద్యముహి మోక్షాభావ ప్రసంగ సో అలా జ్ఞానం వచ్చిన వెంటనే చచ్చిపోయాడంటే ఇంకా ఆచార్యుడు లేకుండా అయిపోతాడు జగత్తులో జగత్తులో ఆచార్యుడు ఉంది ఆచార్యుడు అంటే జ్ఞానం ఉన్నవాడు కదా ప్రచార్యుడు జ్ఞానం రాగానే చచ్చిపోతాడు చచ్చిపోతే లేకుండా అయిపోతాడు ఆ తక్షాన్ని కన్సిడర్ చేశారు సంకర్మ ఇంకో పక్షం ఉంది ఆయన కన్సిడర్ చేయలేదు దాన్ని ఆ పక్షం ఏంటంటే ఒకవేళ ఆచార్యుడు ఉన్నా వాడు అజ్ఞానియ్య ఉంటాడు అంతే కదా జ్ఞానం వచ్చి చచ్చిపోయాడు కాబట్టి ఇంక జ్ఞానం వచ్చి ఆచార్యుడు ఉండే పరిస్థితి లేదు అని ఆయన కన్సిడర్ చేశారు ఒకవేళ ఆచార్యుడు ఉన్నా అజ్ఞానియే ఆచార్యుడు ఉంటాడు అనే పరిస్థితిని కన్సిడర్ చేయలేదే ఎనివే సో ఆచార్యుడు ఉండడు ఆచార్యుడు లేకపోతే ఇది అంటే ఇది హేతో ఆచార్యుడు లేకపోతే ఆచార్యవాన్ పురుషో వేద అనే వాక్యము అనుపసత్తి ఆచార్యుడు ఉన్న పురుషుడు జ్ఞానాన్ని పొందుతాడు అనే వాక్యం ఆ వాక్యము పొసదు తర్వాత ఆచార్యుడే లేకపోతే జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానాన్మోక్ష అనే ప్రసంగం కూడా కుదరదు జ్ఞానాన్మోక్షాభావ ప్రసంగస్చ జ్ఞానాన్మోక్ష అనే దానికి కూడా భావం వచ్చేస్తుంది జ్ఞానం వల్ల మోక్షము రాదు అనే ప్రసంగే ఎందుకంటే జ్ఞానం వల్ల ఇంకో జన్మ ఇంకో జన్మ వస్తుంది మోక్షం అక్కడ సో ఇన్ని సమస్యలు ఉన్నాయి వీటి నుంచి బయటపడే ఉపాయం ఏమైనా చెప్తాను చూసుకుంటావా ఇంకో వాక్యం అంటున్నాడు దేశాంతర ప్రాప్తిపాయ జ్ఞానవతే అనైకాంతిక ఫలత్వం వా జ్ఞాన దీని నుంచి బయటపడ్డం ఎందుకంటే వేదము జ్ఞానానికి ఫలం చెప్తుంటే జ్ఞానానికి ఫలం ఉండదు జ్ఞానానికి మోక్షం రాదని అలా చెప్పడం వల్ల వైదికులు కదా అలా కుదరదు కదా అయితే ఒక పనిచేద్దాం దీనికి ఉపాయం ఏమిటంటే దేశాంత మరో దేశానికి వెళ్ళే ఉపాయం చెప్తారు ఇక్కడ అదే కాంధార దేశం వెళ్ళడమేగా మరో దేశానికి వెళ్ళేటువంటి రూట్ మ్యాప్ అంత చెప్తారు చెప్తే ఆ జ్ఞానం నీరు పొందితే ఆ జ్ఞానం వల్ల ఫలం వస్తుందా రాదా ఫలం అంటే దేశాన్ని చేరుకోవడం కదా ఫలం వస్తుందా రాదా అంటే అనైకాంతిక ఫల పాపం చెప్పలేను వస్తుందా రాదు చెప్పలేను నాకు నా దగ్గర ఇది ఉంది కావాల్సిన రూట్ మ్యాప్ మొత్తం షెడ్యూల్ అంతా ఉంది సో అమర్నాథ్ యాత్ర డాట్ ఒక ఆయనకు వచ్చారు అక్కడికి వెళితే మొత్తం ఆయన షెడ్యూల్ అంతా ఇస్తాడు ఆయన అనుభవాలన్నీ కూడా ఇస్తాడు ఇటువంటి డౌన్లోడ్ ఎట్ ఈ డౌన్లోడ్ అనే పదం చూడండి ఈ పదం ఇంతకుముందు డిక్షనరీలో ఉంది కాదు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత వచ్చింది డౌన్లోడ్ అప్లోడ్ ఉంది అప్లోడ్ ఉండే లైబ్రరీలో సంకేర్ లాబ్రేరీ డౌన్లోడ్ అనే వాటి లేదు సో ఈ డౌన్లోడ్ చేసేసి ఈ ప్రింట్ ఎట్ నీ హావ్ ఎ వివర్ ఇన్ఫర్మేషన్ ఓకే సంఖ్య భుజాన్స్ బయలుదేరాలి ఇంత జ్ఞానం మీ దగ్గర ఉంది కనుక మీరు తప్పనిసరిగా అమర్నాథ్ చేరతారు జ్ఞానా జ్ఞానానికి ఫలం నిశ్చయంగా వస్తుందా అది విషయ జ్ఞానాత్ ఫలం వస్తుందా ఇదనాట్ చే కాబట్టి జ్ఞా కర్మకి ఫలం అలా కాదు కర్మ వాళ్ళు అలాగే ఉంటారు కర్మకి ఫలం నిశ్చయం కానీ జ్ఞానానికి ఫలం అది నిశ్చయం కాదు మేకం వాళ్ళు అసలు జ్ఞానానికి ఫలం రాద ఉన్నాను కూడా వాళ్ళకి కానీ వేదంలో అక్కడక్కడ జ్ఞానాన్ని మోక్షహారాన్ని మాటలు ఉన్నాయి కాబట్టి దానికి కూడా గతి కల్పించడం కోసం ఈ జ్ఞానం వల్ల ఫలం వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు జ్ఞానం రావాలని చచ్చిపోయారు అనుకోండి ఆ జ్ఞానానికి ఫలం వచ్చింది జ్ఞానం వచ్చినా తెచ్చిపోలేదు అనుకోండి ఆ జ్ఞానానికి ఇంకా ఫలం రాలేదు ఏదో అలా మనం ఇటుకోకుండా ఇటుకోకుండా చెప్పుకోవాల్సి ఉంటుంది యు హెస్ట్ ఇట్ లైక్ దేశాంతర ప్రాప్తి ఉపాయ జ్ఞానవత్ అనైకాంతిక ఫలత్వం వాంట అథవా ఆల్టర్నేట్లీ అనైకాంతిక ఫలత్వం జ్ఞానశా ఎలాగైతే కర్మ ఏకాంతముగా ఫలాన్ని ఇస్తుంది అంటే వితౌట్ సైడ్ ఫలాన్ని కూడా ఏకాంత శబ్దానికి అర్థం అది ఆ రకంగా జ్ఞానము వితౌట్ సైడ్ ఫలాన్ని ఇవ్వదు మనం చెప్పుకున్నాం దానివల్ల ఎవరైనా ఒక ఆచార్యుడు ఉన్నాడు ఆయన జ్ఞానం వస్తుంది కదా మరిగా నచ్చిపోలేదు ఏమిటంటే అలాగే అదనండి జ్ఞానం వచ్చిన మోక్షం వచ్చేది అని అలాగా మనం చెప్పుకోవడానికి వీలుంటుంది ఇంతవరకు పొరపాీకారం కాదు చూడండి కొంతమంది అన్ని రకాల ఈ శాస్త్రం యొక్క స్థితిని కంప్లీట్ గా డైవ్యూట్ చేసేస్తారు కొన్ని దాని స్పిరిట్కి విరుద్ధంగా కూడా మాట్లాడతారు ఇప్పుడు కొంతమంది అంటారు మా గురువు గారు వచ్చి మాకు బోధిస్తారు అంటారు ఆయన మరణించారు గురువు మరణించిన గురువు ఆయన మళ్లీ వచ్చి బోధిస్తారు ఇప్పుడు మీ గురువు గారు జ్ఞానియా కదా జ్ఞాని అయితే జ్ఞాని అయితే who is one with brahma he he doesn't have a particular form and all that he is not an individual anymore kaadu malli yochhi bodhinchadam ane prasakti ledu kaalu malli yochhi bodhinchodanta aina dhyanam kaakunda povali ante meer ee rakamga maatladai meer shastraniki braham shastraniki viruddhanga velladame kaakundaga guruvu guruvuku kuda meer anyayichesnaru tappadi evvalaku saraina avagahanam kaakundaga maatladataru స్వప్నంలో వచ్చి పోషిస్తారు ఎవరు వచ్చి పోషిస్తారు గురువుగారు వచ్చి పోషిస్తారు అంటే ఇంకా గురువు గారు అదే రూపంలో అదే ఫామ్ లో సటిల్ గ్రాస్ కాదనుకోండి సటిల్ ఫామ్ లో ఉన్నారనమాట ఉంటే ఈ రకమించే జీవ ఇది నాటే జ్ఞాని అనేవారు సో వాటి దాని కాకుండా ఇట్ ఈజ్ రాంగ్ ఇంకో హండే కపాల మోక్షముండే ఇట్ ఈజ్ అవుట్ సూపర్ స్టిషన్ సో కపాల మోక్షము అంటే ఈ కపాలము అంటే ఇది ఇది తగిలిపోవడం ఇది పగిలిపోతే వాళ్ళు మోక్షం పొందుతారు అనర్థంగా ఇది పగిలిపోతే మోక్షం పొందినైతే రోడ్ యాక్సిడెంట్ లో ఎంతో మంది పోతూ ఉంటారు వాళ్ళందరూ మోక్షాన్ని పొందినట ఇట్ ఈస్ రాంగ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మహాత్ముడు చచ్చిపోయినప్పుడు వీళ్ళు కొబ్బరికాయ కొడతారట ఎంత తప్ప మాట అనడానికి కూడా మనస్సుకు చాలా క్లేశం అంత అలాగంటే ఇది మిస్బిహేవియర్ అలా అంటే మోస్ట్ ఐన్ అప్రాప్రియేట్ యాక్షన్స్ చాలా తప్పది ఏదో మహాత్ముడు మరణించిన తర్వాత దేహానికి తీసుకెళ్లి ఏదో దాన్ని సంస్కారం చేసి పద్ధతి ఒకటి ఉంటుంది ఆ ఇన్సిడెంటల్ గా ఏదో ఒకటి ఉంటుంది ఎలా చేసినా ఒకటే ఇంట్లో వన్ ఈజ్ సుపీరియర్ టు దేవర్ ఏమీ లేదు సైంటిఫిక్ గా ఏది బెస్ట్ అది చేయొచ్చు లేకపోతే శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి సన్యాసికి భస్మాంతత్వం లేదన్నారు అంచేతనే సన్యాసికి ఖననం చెప్పారు భస్మ వద్దన్నారు దానికి కూడా హేతులు ఏం చెప్పారంటే సన్యాసి సన్యాసం చేసేడు అంటే దేన్ని సన్యాసం చేశాడు కర్మలను సన్యాసం చేశాడు కర్మ అంటే ఏమిటి అగ్నిహోత్రాన్ని సన్యాసం చేశాడు వైదిక కర్మ వీడు కదా వైదికుడైతే వీడు వైదిక కర్మని సన్యాసం చేశాడు వైదిక అగ్నిహోత్రం అగ్నిహోత్రాన్ని సన్యాసం చేశాడు అంతేతనే సన్యాసి వండుకు తినద్దని అందుకోసమే ఎందుకంటే వీడు అగ్నిహోత్ర త్యాగం చేసేది కాబట్టి వండుకు తినద్దు ఇదే ప్రిన్సిపుల్ తో మరణించడము అంటే దేహమును అగ్ని ఎందు ఆహుతి చేయుట అది వైదిక విషం వేదిక విషం ఆ రకంగా ఒక సందర్భం నేను సందర్భం కొన్ని చెప్తాను మీకు అటువంటి సమయం వచ్చినప్పుడు చెప్తాను అలాగంటే ఉపాసన ఉన్నది అంత్యేష్టి అది ఇష్టది ఇష్టి అంటే ఏంటంటే ఆహుతిని అగ్నిహోత్రంలో సమర్పించడం పేరు ఇష్టి సో ఇది అంత్యేష్టి ఇష్టి ఇష్టి యజ్ఞం యజ్ఞంలో హోమం చేస్తారు ఇప్పుడు ఏమి హోమం చేస్తారు దేహాన్ని అగ్నిలో హోమం చేస్తారు ఈ హోమము వీడే చేసుకుంటాడు మరణించే ముందు వీడే చేసుకుంటాడు నేను ఈ దేహాన్ని పరమేశ్వరుని ముందు ఇదు ఎందు అగ్నిహోత్రుని ఎందు సమర్పించుతున్నాను అని వీడు చేసుకోవాలి వీడు మరణించే ముందు నాడు అబ్బాయి అవుతుందో వీళ్ళు సరిగ్గా బట్టి పెడతారో ఇలాంటి దండ పెట్టుకోవడం కాదు కర్మవా కర్మ కర్మశ్రద్ద వలవాడు ఆ రకంగా హోమం చేసేసుకుంటాడు మానసికంగా వీరు సంపత్తి అయిన ఉన్నది కర్మలు వీడు చేయకపోతే వీడు ఏదైనా అర్థకొంటే తీర్చలేదనుకోండి కొడుకు తెలుసుకునేలా మా నాన్నగారు ఇంక అక్కుపడ్డారా ఎంత పడ్డారా వంద రూపాయలు ఇంకా ఇవ్వలేదు నేను ఇచ్చేస్తానండి అని ఆ వంద కొడుకు ఇచ్చేస్తాడు అది వైదిక ధర్మం ఈ రోజుల్లో అయితే అలా చేయట్లేదు కానీ వైదిక ధర్మం ఏంటంటే మన వాళ్ళు ధర్మాలను దేవాలయం సొమ్ములను తినేసి వాళ్ళు ధర్మాలను పాటిస్తారు వరధనాన్ని తినకూడదనే జ్ఞానం లేదు పడింది తండ్రి తీసుకున్న మనం చేర్చాలి అని అంత ధర్మం ఎవడు పాటిస్తాడు పాటించే పాటిస్తారు సో కాబట్టి తండ్రి ఏదైనా చెయ్యని కర్మలు ఏదైనా ఉంటే అది కొడుకు చేయాలి మీరు బృహదారం కళలో తీసుకోదండి సంపృప్తి కర్మ అని ఫస్ట్ వాల్యూలో ఉంది చాలా అందంగా ఉంటుంది ప్రసంగం అంటే ఆ వైదిక సంస్కృతి యొక్క స్పిరిట్ మీకు అర్థమవుతుంది ఆ సంపృప్తి కర్మలో తండ్రి నిదులు పెట్టేసినవి కొడుకు చేస్తారు అక్కడ మంత్రాలు భాష్యము వాటిని అన్వయించి పరిష్కృతంగా రాయటం కష్టం నేను చాలా కొట్టుకునే అలాగా ఓవర్ ఆల్ సెంటెన్సెస్ అవన్నీ పరిష్కారం చేసేసి నేను ఆ ప్రసంగంలో పెట్టాను ఆ తెలుగు చూసుకునే మంత్రానికి ఎదుర్కొండగా భాష్యానికి ఎదుర్కొండగా తెలుగు చూసుకుంటే ఈ నీడ్ నాట్ యాడ్ వన్ వర్డ్ ప్రింటింగ్ మిస్టేక్ ఒక్కటి కూడా ఉండదు అలా అలాగే పుస్తకం మీరు చూస్తే నేను దాంతో ఈ సంప్రతి కర్మ యొక్క సారం అంతా వచ్చేస్తుంది సో ఎనివే ఆ సంప్రతి కర్మ మీరు తండ్రి తండ్రి చేసుకునే కర్మ కొడుకు చేస్తాడు ఆన్ విహాస తండ్రి కొడుకు చేస్తాడు అదే ఆ చేతి కాబట్టి ఆయన చేష్టి తండ్రి వీడికి చెప్పిగాడు తనకు తాను చేసుకుంటున్నాడు అది సన్యాసికి ఉండదు ఎందుకంటే సన్యాసి కర్మత్యాగం గనక కర్మ సన్యాసం కనుక అందుకోసం భస్మాంతత్వం లేదు ఈ ప్రిన్సిపుల్ మీద ఇది డిసీజ్ ఎంటైర్ వేదిక్ వేసం ఇప్పుడు మీరు చెప్పండి ఎవరైనా సన్యాసి పూర్ణాహుతి చేస్తుంటే బాధ్యతీక్ని పూర్ణాహుతి ఇప్పుడు పూర్ణాహుతి చేహస్థులు ఉంటారు భార్యాభర్త ఉంటారు అలాగే యజ్ఞాన్ని మొదలు ఆశ్రమంలో ఆశ్రమం వల్ల యజ్ఞం చేయడం ఎందుకంటే గృహస్థులు చేసుకోవాలి కానీ ఆ సన్యాసులు ఆ చేయడం ఎందుకు గృహస్థులు భోగపరాయణులుగా ఉంటారు సన్యాసులు యజ్ఞాలు చేస్తారు చేయ సన్యాసి అంటే ఏంటి దాని అర్థం ఏంటి వీరు కర్మత్యాగం చేసి వీళ్ళు ఓం అంటూ ఓ మూల కూర్చోరా అని సన్యాసం తీసుకోవాల్సిన అది వాడికి శాస్త్రం అలా చెప్పింది వీడు వెళ్ళి యజ్ఞం చేయడం ఏమిటి అనర్థం ఉందా వీడు చేయుడు చేయిస్తాడు కారవిత ఈ ఎవరు చేయించమన్నాడు కారయితృత్వం అనవసరం చేతు కర్తృత్వం కూడా చెప్పలేదు వాళ్ళు చేసుకుంటామంటే ఆశీర్వదించం చేయాలి కానీ వీరు వెళ్ళి పుష్టి చేసి చేయించడం వీడికి అనవసరం వీడు చేయిస్తాడు వెళ్ళి భార్యాభర్త కూర్చుంటారు వాళ్ళు చేసుకుంటారు కొన్ని వాళ్ళని చేసుకునేవచ్చు కదా వీళ్ళు వెళ్ళి ఎక్కడో మూడు కూర్చోవచ్చు కదా వీరు పూర్తిగా చేయరు మొత్తం ఆ పొగంత కళలోకి పోయి కష్టమంతా ఈ భార్యాభర్త పడతారు పూర్ణాహుతప్పులు వస్తాయి వచ్చా పూర్ణాహుతి చేస్తాయి ఇవి టీవీలో చూసి చూసి చూసి నాకు విసిగెత్తింది ఎంతో తక్కువ ఇది ఈ పీఠాధిపతులను పేరెత్తి ఇలాంటి పొరపాట్లన్నీ చేస్తూ ఉంటారు అందరూ కాదు సంప్రదాయబద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరు చేయరు అలాగ శృంగేరి వరు అలాంటి వాళ్ళు ఆ సంప్రదాయం బాగా తెలుసున్నవారు శాస్త్రం యొక్క సారమంతా కూడా జీర్ణించుకున్న వారు ఇలాంటి పొరపాట్లు చేయరు వీళ్ళు విడివిడి ఉంటారు చూడండి చూడండి వీళ్ళే ఇలాంటి పొరపాట్లు అన్నీ చేసుకుంటారు సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే సన్యాసికి భస్మాంతత్వమే కానీ సో శాస్త్రము యొక్క మర్యాద నుంచి వీళ్ళందరూ దూరం శాస్త్ర పరిజ్ఞానం లేకుండా కాబట్టి ఎనివే ఇది పూర్వపక్షం కాబట్టి జ్ఞాని మళ్లీ రావడము ఒక ఇలాంటి పాపులర్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పు ది డోంట్ హ్యావ్ ఎనీ వ్యాలిడిటీ ఇంది ఇంది శృతి అది పరిస్థితి సరే ఇది దీనికి దీనికి భాష్యం నా ఈ పూర్వపక్షము నిలబడదు ఎందుకంటే కర్మణ ప్రవృత్త ప్రవృత్త ప్రవృత్త ఉందా ఓకే ప్రవృత్తాప్రవృత్త ఫలవత్వ విశేషోపత్తే ఇది సంగ్రహవాక్యం దాని మొహం దృష్టిలో తెలుసుకోండి అది సంగ్రహవాస్యం అంటే ముందు ఇమీడియట్లీ టెర్స్ స్టేట్మెంట్ తో ఆన్సర్ చెప్పి దానికి వివరణ ఇస్తారు అది భాష్యకారుల యొక్క శైలి శంకరులు ఆయన పథ పథని చేశారు బోర్డు ఇలాగా మంత్ర వ్యాఖ్యానం ఇలా చేయాలి సంగ్రహము వివరణ ఈ ఇంత అంతకువం ఏమీ లేదు ఆయనే దీనికి మార్గం ఫస్ట్ మేము లేటే కొలంబస్ లేకపోవడం శంకరం వేదా వేద మంత్రముల యొక్క కొలంబస్ కొలంబస్ షిప్ ఇచ్చినప్పుడు ఏమీ తెలియదు ఇవే వద్దామనుకున్నా అమెరికాకు వెళ్ళి ఇండియా అనుకున్నది అలా ఉండేది పరిస్థితి ఆ నేవిగేషన్లో పరిస్థితి అలా ఉండదు అలా వెళ్తూ ఉండడం ముక్కు చూటుగా వెళ్తూ ఉండడం వెళ్తూ ల్యాండ్ ప్రజలు వచ్చేసరికాడియా అనుకున్నాడు వాళ్ళు రెడ్గా ఉన్నారు వీళ్ళు మొహం సార్ అక్కడ ఉన్న జనాలను చూసి వీళ్ళు రెడ్ ఇండియన్స్ అన్నాడు వాళ్ళు రెడ్ గా ఉన్నారని రెడ్ ఇండియన్స్ వీడు వైట్ మ్యాన్ వీడు స్పానిష్ గారు వాళ్ళు రెడ్ పేప్లో రెడ్ గా ఉంటారు రెడ్ ఇండియన్స్ అన్నాడు ఇండియన్స్ కాదు రెడ్ అమెరికన్ బట్ దట్ నేమ్ ఇట్స్ ఫక్ సో ఏమీ మార్గం ఉండేది కాదు ఆ మార్గం వేసాడు ఆయన కొలంబ ఇది ఎక్కువ కాంటినెంట్ వాస్కోడిగామా ఇలాంటి వీళ్ళు ఎక్స్ప్లోరర్స్ పవినిస్ ఎలాగో వేదాంత శాస్త్రంలో ఉపనిషత్వాంగ్మయంలో ఇది పదని ఆయన మార్గం వేస్తుందని వీడి తర్వాత వచ్చిన ఆచార్యులు ఆయన మార్గం అంతా పట్టుకుని సరిగ్గా ఆయన ఎలాగో మాట్లాడితే అలా మాట్లాడతారు రేటు వచ్చి విరుద్ధంగా మాట్లాడతారు మా నాన్నగారు అంటూ ఉంది కదా శంకరాచార్యులు ఏ పత్తిలో ఆయన కొన్ని ఫిక్స్ చేసి పెట్టారు పెద్దలాగే మాట్లాడతారు సో కానీ విరుద్ధంగా మాట్లాడతాం ఎనిలే సో చూడండి సంగ్రహ భాష్యం వివరణ భాష్యం అంటే బృహదారం యొక్క భాష్యం దాంట్లో శంకరుల యొక్క వేరు ఇంకా బాగా అనుభవానికి సో ఎని ఇది సంగ్రహ భాష్యం ఏమంటున్నారంటే కర్మణాం ప్రవృత అప్రవృత్త ఫలవత్వ విశేష ఉపపత్తే అయితే కర్మలన్నీ కలిపి ఒకే మూట నువ్వు కట్టొద్దు కర్మలన్నిటికీ కలిపి ఒకే రకంగా హ్యాండిల్ చేయొద్దు విశేష ఉపపత్తే విశేషం అంటే తేడా విశేషం అంటే తెలుగు విశేషం కాదు తేడా